చూపించి యూ అంటారు అప్పుడు ఆ యూ కి అర్థం ఏమిటి అంటే మిస్టర్ సోమ్ సోమ్ అర్థం అంటే కాని దాని లక్ష్యార్థం కాదు లక్ష్యార్థం ఏంటంటే ఆత్మచైతన్యం ఇది కాదు సో ఎందుకంటే యు అంటే సుబ్బారావు మిస్టర్ సుబ్బారావు డర్సన్ కెనాట్ ఎగ్జిస్ట్ విథౌట్ అయామ్ అండ్ అయామ్ ఈస్ ఏ మూమెంట్ ఇన్ ఆత్మ చైతన్యం కాబట్టి యూ పాయింట్స్ అవుట్ ఆత్మ చైతన్యం అంటే కరెక్టే కానీ అది లక్ష్యార్థం అవుతుంది పాయింటింగ్ అవుట్ అవుతుంది కానీ ముఖ్యార్థం కాదు ప్రైమరీ మీనింగ్ కాదు ప్రైమరీ మీనింగ్ మిస్టర్ సోన్ షో కాబట్టి ఆ మిస్టర్ సోన్ షో ఉన్నాడు దట్ మిస్టర్ సోన్ షో దైమరీ మీనింగ్ శ్రోతు మంతుంచే అధికృతం వాడికి శ్రవణ మననముల అధికారం ఉన్నది వాడు అధికారం అంటే యోగ్యుడు ఎందుకు యోగ్యుడు అండి శ్రవణ మననాలు మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడెవరు రోజు రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి యోగ్యుడు కాబట్టి శ్రవణం అనడానికి యోగ్యుడు ఎవడు అజ్ఞాని అయితే అజ్ఞానం ఒక్కటి యోగ్యత చాలదు ఇంకా కొన్ని యోగ్యతలు అవసరం రోగం ఉంటే దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి జీవిలో పైసలు ఉండాలి ఇంకా ఎవో అవసరం ఉండాలి అసలు ముఖ్యంగా ఈ రోగం నుంచి మనం బయటపడాలనే ఆకాంక్ష ఉండాలి నాకు రోగం నేను నేను ఐ డోంట్ వాంటూ లేవు లేక నేను చచ్చిపోతాను నాకు డాక్టర్ వద్దని ఉన్నారనుకోండి అంటే మీరు బలవంతంగా తీసుకెళ్ళి డాక్టర్ ముందు పారేశారనుకోండి ఆ ముందు పని పని చేయకపోవచ్చు కాబట్టి నేనేదో ఆ సాధన చికిత్సలో భాగంగా కంపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను డెన్ మేటర్ కాబట్టి ఆ అధికారి శ్రవణానికి మననానికి అధికారి చా శోటం వంతుంచా కూడా వేసుకోండి వాడు అధికారం వాడికి అధికార వాడు ఆ శ్రవణ మననాలని చేస్తే అవిజ్ఞాత విజ్ఞాన ఫలార్థం వాడు ఎందుకోసం ఈ శ్రవణ మననాలు చేయాలి అవిజ్ఞాత విజ్ఞానం దేనిని తెలుసుకుంటే సర్వము విజ్ఞాతమవుతుందో అటువంటి విజ్ఞానం అవిజ్ఞాతం విజ్ఞాతం భవతి అని కదండి అది అవిజ్ఞాత విజ్ఞానం అంటే ఇది తెలియనిదో తెలుసుకోవడం అని కాదు ఏమి తెలుసుకుంటే సర్వము తెలిసినట్లే అవుతుందో అది ఫలం కాబట్టి నేను కర్తను ఈ క్రియ చేయాలి ఈ క్రియ ఫలం పొందాలి ఈ విజ్ఞానం ఉన్నదే ఈ విజ్ఞానం ఇది నిరుపయోగమైన విజ్ఞానం నేను కర్తను కాను అని తెలుసుకుంటే కర్త కాను భోక్తను కాను అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ విజ్ఞానము ఈ కర్తృత్వ భోక్తృత్వ విజ్ఞానం వల్ల కలిగే ఫలమంతా దీంట్లో అంతర్గతం ఈ మహాఫలములో అంతర్గతం అయిపోతుంది అనేది ఆ గాథంతా మీకు తెలుసున్నదే గీతలోది చూశారు కదా సో దట్ ఈస్ దట్ ఈజ్ హౌ ఫలము ఎవరికి ఫలము ఎట్టిది అన్నది మనం చూసాం తర్వాత ప్రాచైతస్మాత్ విజ్ఞానాత్ అహమే కలిష్యామి అగ్నిహోత్రదీని కర్మాణి అహమరా ఈ విజ్ఞానము కర్తృత్వో అధికార విజ్ఞాన నివృత్తి దాని ఫలం ఆత్మా అకర్తృ అభోక్తృ ఆత్మా బ్రహ్మ అని తెలుసుకోవటం వల్ల కర్తృత్వ భోతృత్వ విజ్ఞాన నివృత్తి ఫలం వచ్చేస్తుంది చెప్పాం కదా అంటే అవిజ్ఞాతమును కూడా అవిజ్ఞాతముగా చేసేటువంటి ఈ ఆత్మజ్ఞానమున్నదే ఈ విజ్ఞానము దీని వల్ల దీనికి ముందు ఈ తగాది పరిస్థితి ఏమిటి ఏకస్మాత్ విజ్ఞానాత్ ఈ విజ్ఞానానికి ముందు వీడి పరిస్థితి ఏమిటి సో ఏం చెప్పమంటారు వీడి పరిస్థితి అహమేవ కమి ఇందాక మీకు మనం ఎవడైతే నేనే చేస్తున్నాను అని అనుకుంటాడో వారికి వారికి మనస్సుకు విశ్రాంతి ఉండదు సో భగవాన్ నమహర్షి చెప్తారు ఒక సందర్భంలో మనస్సు ఎందుకుంది మనస్సులో చాలా చంచలత్వం ఉంటుంది చాలా హైపర్ యాక్టివ్గా ఉంటుంది ఎందుకుంది అంటే నీ నేను కర్తను అని నువ్వు అనుకుంటున్నంత కాలము మీకు మనస్సు యొక్క చంచలత్వము తొలగిపోదు అని చెప్పారు కాబట్టి ప్రాణాయామం చేసి వాడను నేను అని మీరు కూర్చున్నారనుకోండి కూర్చుంటే ఏమవుతుంది సో ఆ కర్తృత్వమే అలా మిగిలి ఉంటుంది మీ మనస్సు అదే ధోరంలో ఉంటుంది అదే కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రాణాయామం అన్నది ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు దీని ఫిజికల్ ప్రాణాయామం అయితే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఓకే It is something more than a physical, more subtle, in the sense that it brings the mind also into picture to some extent. So physical exercise is the mind to the mind, the jhāna mu mental exercise is the mind to the mind, and the mind to the mind is the bridge to the intermediate level, which is prāṇāya. That's why I am prāṇāya, I am doing this, I am doing this, and I am doing this, and I am going to say, I am going to say, I am going to say, you are going to say, you are going to say, you are going to say, ఏంటండి వారం రోజులైంది పది రోజులైంది ఉరికేలా దానికి ఇస్తున్నాం విడిచిపెడుతున్నాం ఏమీ లాభం లేదు అది కూడా వస్తుంది దాంతో మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది మానే సౌకరు పరస్పరం అంచేతనే నేను ధ్యానం చెప్పేప్పుడు చెప్తాను ధ్యానం అయిపోయిన వెంటనే శ్రీకృష్ణార్పణం వస్తూ అంటాను శ్రీకృష్ణార్పణం వేస్తూ అను శ్రీకృష్ణార్పణం వస్తూ అన్నామంటే అర్థమేంటి ఇక్కడ అరగంట సేపు ధ్యానంలో కూర్చున్నాం మనకేమి లాభం కలిగింది అనే ప్రశ్న వేసుకోకూడదు అది శ్రీకృష్ణ ఆర్పణ వేసుకోండి ఒకటే నా వైఖరికి వచ్చాడు అడిగాడు సరే శ్రీకృష్ణ ఆర్పణ వేసుకో అన్నాను నేను ఇంక ఆ ప్రశ్న వేసుకోను ఏమిటండి ప్రయోజనం ఏమన్నా ఉండాలి కదా అది అడిగాడు అదే ప్రయోజనం అని చెప్పాను నేను అదే ప్రయోజనం నువ్వు ఏ ప్రశ్న వేసుకోకుండా దీనివల్ల లాభం ఏమిటి అని ప్రశ్న వేసుకోకుండా ఒక పని చేయగలిగేవే అంతకంటే గొప్ప ప్రయోజనం నువ్వు జీవితంలో ఎక్కడ సంపాదించలేవు ఎక్కడే జరుగుతుంది నీకు అప్పుడు నిష్కామకర్మ అదేం సామాన్యమైన విషయం అండి శ్రీకృష్ణార్పణ వస్తువు అనేసి ఇంకా అది మర్చిపోను అది ఏం సమాన్యమైన విషయం కాదు ఎంత ఫ్రీడం ఉంది దాంట్లో భోక్తృత్వం నుంచి ఆ బయటపడాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే లగ్నహోత్రాది కర్మలు వైదిక కర్మలు ఉపాసనలని కూడా భోక్తృత్వ బుద్ధితో చేస్తూ ఉంటాం మనం వాటిని శ్రీకృష్ణార్పణ వస్తువును ఉంటే అంటాడు వీడంటే శ్రీకృష్ణార్పణ వస్తువు అంటే భోక్తృత్వాన్ని మీరు అర్పణ చేయాల్సి ఉంటుంది కొనేవే భోక్త భోక్తాలు యజ్ఞ తపసాం సర్వభూత మహేశ్వరం ఇలాగొస్తుంది గీతలో ఆయన భోగ ఈశ్వరుడు భోగత మరి మరైతే నీ యజ్ఞం చేశాను అదే నేను ఎక్కడ చేశానండి నేనే అన్నాడు మరి ఎవరు చేశాడు ఈశ్వరుడు కట్లా ఈశ్వరుడు భోగత నువ్వేమిటి నేనేమీ లేను అసలు నేను అనేవాడిని లేను ఇంతమంది ఉండేవాడు కదా అజ్ఞానం చేతి ఉండేవాడిని ఇప్పుడు ఏమైంది అజ్ఞానం పోయింది ఈశ్వరుల్లో విలీనం అయిపోయింది ఉన్నది ఈశ్వరుడే భక్తుడు అనేవాడు నేను అహం ఉన్నాను తోకలాగంటే వాడు వాడు పూర్ణ భక్తుడు ఎందుకు అవుతాడు కల్తీ భక్తుడు అవుతాడు నేనే కనుక సో మీరు భక్తృత్వాన్ని త్యాగం చేయాల్సి ఉంది ఎనివే ఈ విజ్ఞానానికి ముందు వీడు ఇలా బిహేవ్ చేస్తారు ఇది అజ్ఞాని యొక్క లక్షణం ప్రాక్ అతస్మాత్తు విజ్ఞాన ప్రాక్ట్ అంటే ఏంటండి ఈ విజ్ఞానం కలగడానికి ముందు ఎంత అర్థం ఏంటి అజ్ఞాని చెప్ప అజ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుందంటే అహమేవ కమి అగ్నిహోత్రాది కర్మాణి అగ్నిహోత్రాదీని కర్మాణి అగ్నిహోత్రము మొదలైన కర్మలను శశివాణ్ణి నేనే నేను చేస్తాను ఎందుకు ఎందుకు చేస్తావాళ్ళు అహమత్ర అధికృత ఆ కర్మల్ని చేసే యోగ్యత నాకున్నది ఏంటి యోగ్యత అధికారము ఏమిటి అధికారము అంటే చూడండి సంస్కృత మీమాంసలో కర్మ మీమాంసలో అధికార విధి అని అంటే విధి వాక్యాలు ఉంటాయి ఈ కర్మం చెయ్యి ఈ కర్మం చెయ్యి ఈ కర్మం చెయ్యి అని చెప్పే వాక్యానికి విధి వాక్యము అని పేరు ఆ విధి అధిక విధులు అనేక రకాలు ఏ ఉత్పత్తి విధి నియమ విధి ఇలాగే ఉన్నాయి దాంట్లో అధికార విధి ఏమో అధికార విధి అర్థం ఏంటంటే ఏ విధి వాక్యంలో అయితే కర్మ యొక్క ఫలాన్ని స్పష్టంగా చెప్తారో దానికి అధికార విధి అని పేరు ఇప్పుడు దర్శకున్నమా సాధ్యాం అన్నారు అనుకోండి కానీ అధికార విధి అది అధికార విధికారం దర్శపూర్ణ మాసాభ్యాం స్వర్గకామో వ్యజేత అదే అధికారం సోమేణ వ్యజేత వ్యజేత అంటే వ్యాగము చేయగలను సోమేణ వ్యజేత అధికార విధికారం చిత్రయా వ్యజేత పశుకామ అధికారం కాబట్టి అధికారము అంటే కామన అదే అధికారం ఎవరికి కామన ఉంటుందో వాడు అధికారం ఆర్టీసీ బస్సులో ఎక్కితే అధికారం ఎదగండి ప్రయాణం చెయ్యాలి అనే కామనగలవాడికి ఉన్నారు నేను ఒకసారి బస్సులో ఎక్కాను బస్సులో ఎక్కితే టికెట్ ఆరు రూపాయలు అల్వాళ్ళ నుంచి కార్ఖానాకు ఆరు రూపాయల టికెట్ పది రూపాయలకైతే ఇచ్చాను ఇస్తే బస్సు దిగండి అన్నీ బస్సు దిగకుండా ఇది నాకు అధికారం ఉంది బస్సులో కూర్చోవడానికి నేను కూర్చున్నాను నేను ఎలా సీటు ఉంది చెల్లరలేదు నా లేదు నువ్వు అది చెల్లర బస్సు దిగిపోతా ఉంటావాడు ఎదుగుడ అధికారం ఉంది నాకని చెప్పారు మరి అయితే నేను చెల్లర లేదు మా దగ్గర వస్తే ఇస్తాను అది కూడా వచ్చినా ఇవ్వద్దు నువ్వు నేను నీకు తిప్పిస్తున్నా చెల్లర నువ్వు వచ్చినా ఇవ్వద్దు తీపిచ్చావు బస్సు దిగందని మా దిగు మాత్రం ఎప్పుడో అనదు తప్ప కార్ఖానా వచ్చింది చెల్లరేదు చేస్త వస్తుంది మూడున్నర అని నేను దిగిపోయాను నేను తీసుకోలేదు కాబట్టి ఈ కనుక గట్ అవుట్ ఆఫ్ ది బస్ ఈ వాడు వాడు అంటే నేను చిల్లర కోసం తెచ్చి పెడతామోననే ఒక అభిప్రాయంతో వాడు అలా అన్నాడు ఇదీ గట్ అవుట్ ఆఫ్ ది బస్ వాడు ఇకర్ ప్యాసింజర్ యూ యుజైర్ టు ట్రావెల్ బై ది బస్ నీకు అధికారం అదే అధికారం అంటే అధికారం ఈ తల ఎందుకు చెప్పానంటే అధికారం అంటే ఏవేవో భ్రాంతి జనాలకు ఉంటాయి ఆ భ్రాంతులు పోగొట్టడం కోసం అధికారం అంటే ఈ అధికారం అయిపోతే పీపుల్ హ్యావ్ ఆల్ టైమ్స్ సో కలిశ్యామి అగ్నిహోత్రాదీని కర్మాన్ని అహమత్ర అధికృత అగ్నిహోత్రాది కర్మలకు నాకు అధికారం ఉంది ఏది అధికారం ముందు స్వర్గ కామ నేను స్వర్గం పొందాలనే కోరిక నాకు నాకు అక్కడ లేదా మాటలు స్వర్గం పొందాలనే కోరికండి అదే అధికారం ఇంకా కొన్ని అధికారాలు ఉంటాయి స్వర్గం పొందాలనే కోరిక ఐదు వేల పిల్లలకి కలిగిందనుకోండి ఒకవేళ కలిగిందనుకోండి వారికి అధికారం వచ్చేది ఈ వస్ట్ వెయిట్ ఫర్ ది అధికార స్వర్గం వస్తాయి ఇంకా ఎవ ఉంటాయి మౌలికమైన అధికారము కామనం అందు గురించే కామనని నిర్దేశించేటువంటి వాక్యానికి అధికార విధియుడు మౌలికమైన అధికారం ఇంకా ఎవ అధికారాలు ఉంటాయి పరిగెత్తాలంటే నెగ్గాలి అనే కోరిక ఉండాలి అది మొట్టమొదటి అధికారం సో ఆ తర్వాత అధికారం ఏంటంటే గీతావర్ణిమస్తాయి పరిగెత్తం అంటే నా అధికారం పరుగు పందెంలో పరిగెత్తాలి అహమత్ర అధికృత తర్వాత ఏషాంజ కర్మణాం ఫలం ఇహా ఇది దీన్ని ఈ ఈ వాక్యాలు మూడు వాక్యాలు చెప్పాడు అట్లా ఈ మూడు వాక్యాలు ఏంటంటే మన కర్మ సమర్థన యొక్క వాక్యాలుగా చెప్పట్లేదు అలా అయితే కూడా కానీ శంకరులు ఈ మూడు వాక్యాలని ఎలా చెప్తున్నారంటే అజ్ఞాని యొక్క ఆలోచించి ధోరణి ఇలా ఉంటుందని చెప్పడం కోసం చెప్తున్నాను నేను అధికారిని కామన గలవాడను ఈ కర్మలను నేను చేస్తాను ఓకే ఇంకేం చేస్తావా ఈ కర్మల యొక్క ఫలాన్ని యశాం కర్మణ ఫలాం ఫలం ఇహ అను ఇది ఈ లోకంలో పరలోకంలో కూడా ఇహ ఇహలోక పరలోకంలో ఈ కర్మల యొక్క ఫలాన్ని నేను అనుభవిస్తాను అనుభవించగలను ఓకే అయిపోయింద నువ్వు చెప్పదలుచుకున్నది ఇంకా కూడా ఉంది ఇంకొక వాక్యం కూడా ఉంది ఇదేంటంటే కృతర్మసు అక్కడ వా అన్నదానికి చేత అండ్ ఈ కర్మలు చేసేస్తే నా కర్తవ్యాలన్నీ పూర్తయిపోతాయి కృతకర్తవ్యస్యా అది ఈ కోరికలన్నీ ఉన్నాయి కాబట్టి కర్మలు నేను చేస్తాను ఈ కర్మల యొక్క ఫలాన్నిహలోక పరలోకాలు అనుభవిస్తాను ఈ కర్మలు చేసేస్తే నా కర్తవ్యాలని పూర్తి అయిపోతాయి ఆదేమో ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఈ మగపిల్లలకు పెళ్లిళ్ళు చేసేసి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేసి పెన్షన్ రిలీజ్ అయిపోతే స్వగృహం కట్టేసుకుంటే అందులో వెళ్ళి వాళ్ళు అందుకే పంపించేసి ఇక్కడ ఇంకా అక్కడికి నేను కృత కర్తవ్యంలో అయిపోతాను అని అనుకుంటాడు మానవుడు ఓకే ఇవన్నీ అవుతాయి అవుతాయంటే కాల ప్రభావం చేత అవుతాయండి ఆ ప్రకృతి ధార ఒకటి ఉంటుంది కర్మధార ఆ కర్మధారలే అవుతాయి కర్మధారకి బ్రేక్ అయినప్పుడు అవదు మనం ఊరికే దించుకుంటే అయ్యిదేం లేదు కర్మధారకి బ్రేక్ పడితే అవ్వదు ఇంకా దాచి గ్రేక్ కర్మధారకి బ్రేక్ వల్లవి అయితే ఇల్లు కూడా కట్టేసుకున్నాడు రిటైర్ అయిపోయాడు ఈ కాలనీ కాలువేశం కూర్చున్నాడు ఉంది మీరు అడగండి కృత కర్తవ్య తనకి తాను అడగ నేను కృతార్థండి అయిపోయాను ఇంకా కర్తవ్యాలు ఏమీ లేవు దింగ్ యాల్స్ టు బి డన్ బై మీ కనిపిస్తే నెవర్ ఐటర్ నెవర్ సంసారం అంత తేలికగా మీకు విముక్తినిచ్చేసి మాట అయితే లేదా అంత పాఠం అక్కర్లేదు చదవడం అక్కర్లేదు ఇట్ విల్ నెవర్ హ్యాపన్ ఎందుకంటే సంసారంలో విముక్తి అనే మాట లేదు నిత్యలో ఉంటే విశ్రాంతి ఎక్కడి నుంచి లభిస్తుంది it is not going to happen. ఈ మూడు అజ్ఞానాల నుంచి బయటకు రావాలి భక్తి దానికే ఉపయోగపడుతుందండి భక్తి అంటే లాటరీలు నగడానికే ఈ ఫలాలను పొందడానికి కాదు ఈ మూడు అజ్ఞానాల నుంచి బయటకు వచ్చేట్లాగా హే పరమేశ్వర అనుగ్రహించు దానికోసం భక్తి భక్తి అంటే ఏంటంటే భక్తి జ్ఞానవైరా సో జ్ఞానవైరాగ్యములు లేని భక్తి భక్తే కాదు సో వాసుదేవే భగవతి భక్తియోగ ప్రయోజిత జనయ త్యాసు వైరాగ్యం జ్ఞానం చెదహైతుకం భాగవతంలో వస్తుంది ప్రథమ స్పందన కృపాలు జీ మహారాజును మహాత్ము ఒక అంటే జగద్గురు కృపాల్ జీ మహారాజు గొప్ప మహాత్ముడు ఆయన ఆత్వలో ఉంటారు సో ఆయన ఏ శ్లో ఎన్ని శ్లోకాలు వస్తున్నాయి ఆయన కొన్ని వేల శ్లోకాలు ప్రతి శ్లోకం జరగడో కరెక్ట్ శ్లోకం కోర్చేస్తారు ఎక్కువ మాట భక్తి ప్రధానంగా చెప్తారు త్వరగా చెప్తారు భక్తి గురించి చెప్పి కరెక్ట్ శ్లోకంగా వచ్చేస్తా కోసి భాగవతమే ప్రహ్లా స్కంధమే చౌదాధ్యాయమే భక్తిశ్వర శ్లోక అని చెప్తారు కోరుకుంటే చెప్తారు ఒక గంద మొత్తం భాగవతం అంతా నోటికొచ్చాడు భగవద్గీత అంటే హీ హ్యాస్ టు సే దాట్ ఎందుకు చెప్తారంటే మొట్టమొదట్లో బహుశా విద్యార్థులను కొంత ఇంప్రెస్ చేయడం అవసరం కదండి విద్యార్థులు ఇంప్రెస్ చేయాలి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలి నేను చెప్పి ఈయన పడిన సమర్థుడు భావన లేకపోతే శ్రద్ధ ఉండదు విద్యార్థులను ఇంప్రెస్ చేయడం అవసరం పార్ట్ ఆఫ్ ది టీచింగ్ ఏదో ఆయన చెప్పేది కాకుండా ఆయన సమర్థుడు భావన విద్యార్థికి ఉండదండి లేకపోతే విద్యార్థికి ఆ శ్రద్ధ కనిపిస్తుంది కాబట్టి విద్యార్థిని ఇంప్రెస్ కోసం చేయడం కోసం చెప్పు ఉండేవారు మొట్టమొదట్లో తర్వాత ఆయనకు అలవాటు అయిపోయింది హ్యాపీ కృపాలజీ మహారత ఒక మహాత్ముడా సో శాస్త్రం చదివిన వాడు అని తెలుస్తూ ఉంటుంది శాస్త్రం చదవని వాడు మొదలు పెడతాడు ఏం చెప్తాడు గురిగా లూజ్గా మాట్లాడడం తప్పత్వ మెమ్మె కప్పించి ఏం చెప్తాడు శాస్త్రం పండితుడు విద్వత్తు లేనివాడు ఏం చెప్తాడండి కాబట్టి క్వశ్చమే సో ఈ మూడు కృత కర్తవ్యశ భక్తి యొక్క లక్షణం ఏంటంటే కర్తను లేను కాదు భోక్తను నేను కాదు ఇంకప్పుడు కృత కర్తవ్య అనే మాట చెప్పనట్లేదు దట్ ఫాలో సాటినట్లేదు దట్ ఈజ్ ద టోటల్ సరెండర్ టోటల్ శరణాగతి టోటల్ శరణాగతికి ఆత్మజ్ఞానానికి తేడా ఏం లేదు లాంగ్వేజ్ డిఫరెన్స్ తప్పిస్తే వస్తువు ఒక్క కర్తను లేని కాదు భోక్తను లేని కాదు అది తెలుసుకోవడం చాలా కష్టం చాలా కూడిన విషయాలు తెలుసుకోలేదంటే ఎవరైనా సామాన్యుడు తెలుసుకోలేకపోవడం లాంటివి పెట్టండి మహాత్ములు తెలుసుకునే మహాత్ములు అనుకుంటారు మేము ఈ ఆ సినిమాలన్నీ కట్టాం ఈ బిల్డింగ్లన్నీ మేమే కట్టాం ఈ శిష్యులందరినీ మేమే తయారు చేసాం అనుకుంటాం అయితే కూడా పైగా కొంతమంది అయితే ఆ గురువులు అనే మహాహంకారంలో ఉంటాను ఆ అహంకారానికి దెబ్బతిస్తే కోపపడతాను మేము ఏమో ఏం మాట్లాడతావు మా దగ్గర ఏమో నువ్వు విద్యను అభ్యసించి అదేన పద్ధతిని కోపడతాను గురువు లేకుండా నువ్వేమో ఈశ్వరుని అనుగ్రహం పొందుదామనుకుంటున్నావా నువ్వు అని నిలదీసిస్తాడు ఐ హీన్ పీపుల్ డూ ఇన్ కూడా అహంకారంలో పడుతుంది అది జ్ఞానం కాదు అజ్ఞానం యొక్క లక్ష్యం కర్తృత్వ భోతృత్వం అంటే అజ్ఞానం కానీ కష్టం తెలుసుకోవడం వాడు ఎంతసేపు సూపర్ ఫిషియల్గా చూస్తాడు అవును నేనే కదా వీడిని పైకి తీసుకొచ్చిందనుకుంటాడు కానీ ఏదో ఎంతసీయం బిఎస్సీఏ తీసుకున్నాడు నేనే జరిగించాను అంటాడు నేనే బయట తీసుకొచ్చానంట నువ్వు బయట తీసుకొచ్చేవా నువ్వు చేసిన అంశం పాయింట్ వన్ పర్సెంట్ కూడా వారికి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు ఆ స్కూల్ పెట్టారు అవల్ల ఎవరో దాట స్కూల్ పెట్టారు దర్జ్ అడ్యుకేషన్ సిస్టమ్ దర్ ఇస్ అ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఉంది లాంగ్వేజ్ మనం క్రియేట్ చేసామా లాంగ్వేజ్ ఈశ్వరాస్ క్రియేషన్ లో ఫార్ట్ లాంగ్వేజ్ దైన్స్ దిజిక్స్ దెమిస్ట్రీ దన్నీ మనం క్రియేట్ చేసామా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాడు పెరిగాడు పెరిగాడు కాబట్టి ఏవో కొన్ని హిట్ ఎక్కడూ థింగ్స్ వై ఆహారం పరమేశ్వరుడు ఆహారం నుంచి శరీరానికి మూడు భాగాలు శరీరానికి శక్తి ఆహారం నుంచి పోషణ లభిస్తుంది మనస్సుకి పోషణ లభిస్తుంది వాడు పెరిగాడు పెద్దవాడు వాడికి ఒక ప్రారంభ కర్మం తెచ్చుకొచ్చాడు వాడు మేనిఫెస్ట్ చేసుకున్నాడు హి బికెమ్ గుడ్ హి బికెమ్ బ్యాడ్ ఆల్సో నేను ఫ్యూ రెస్పెక్స్ బోత్ బోతు దీంట్లో మన కర్తృత్వం ఉందనుకుంటే అది దోషం మనం ఇద్దలా సాక్షిగా థింగ్స్ హ్యాకర్ యాజ్ ది హ్యావ్ టు హ్యాపర్ మనం వేయది విక్నెస్ అలా తెలుసుకోవాలి కానీ నేనే కర్తను అని అనుకున్నాడంటే అది అజ్ఞానం తప్ప మరేం అజ్ఞానంలో ఉన్నాడు కూడా అదే అంటున్నారా ఇత్యవం కర్తృత్వ హోక్తృత్వో అధికృతోస్మి వీడికో విజ్ఞానం ఉంది ఎక్కడుంది విజ్ఞానం ఆత్మను విజ్ఞానం తన తన ఎందు కేంద్రితమై ఉండే సెంటర్డ్ ఆన్ వన్ సెల్ఫ్ ఆ విజ్ఞానం ఉండే ఏమిటి ఆ విజ్ఞానం అంటే ఇదిగో ఈ మూడు వాక్యాలకు సంబంధించిన విజ్ఞానం నేను కర్తను నేను భోక్తను ఈ కర్మలు చేసేస్తే నేను కృతార్థుణ్ణవుతాను ఈ వీడి విజ్ఞానం అంటే ఏమిటి విజ్ఞానం అది కర్తృత్వ భోతృత్వములకు అధికారము గలవాడము అనే విజ్ఞానం ఈ విజ్ఞానం ఉండే ఈ విజ్ఞానము తొలగిపోతే ఆత్మజ్ఞానం వదిలిస్తుంది ఈ అజ్ఞానాంధ ఈ విజ్ఞానానికి అజ్ఞానం అని పేరు ఈ అజ్ఞానం ఈ విజ్ఞానానికి చీకటిలో కూడా తెలుస్తూ ఉంటుంది కదా చీకటమే సో ఈ విజ్ఞానం అనే పేరుతో చరాణి అయ్యేటువంటి అజ్ఞానాంధకారము తొలగిపోయి ఈ అజ్ఞానం అనే మేఘములు అప్పుడు సూర్యుడు జ్ఞాన సూర్యుడు వేయిస్తాడు యద్ విజ్ఞానం అభూత్ ఈ విజ్ఞానం ఉంది ఇది శ్వేతకే తెలుసు ఏమైపోయింది ఇప్పుడు ఆ విజ్ఞానం అందాం తగతో మూలం ఏకమే వాద్వితీయం తత్వమసినేన వాక్య ప్రతిబుద్ధ నివర్త ఈ విజ్ఞానం అంటే కర్తృత్వోతృత్వ విజ్ఞానం అహంకర్త అహంభోక్త అనే విజ్ఞానము ఇది ప్రతిబుద్ధ నివర్త వీడికి జ్ఞాన వీడు అజ్ఞాన నిద్ర నుంచి నేలకాంచినప్పుడు తలగిపోతుంది ప్రతిబుద్ధు తెలివి వచ్చినవాడు తెలివి వాడు ఎవరంటే ఆత్మజ్ఞానాన్ని పొందినవాడే ప్రతిబుద్ధి సో విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తులిని నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరిమోద్భూతం యుధానిద్రయా సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవాధ్య సో ఈ అజ్ఞానంలో ఉన్నాడు నిద్రంటే అజ్ఞానం ఆ అజ్ఞానంలో ఉన్నవాడు వారు తెలివి తెలుగు తెచ్చుకున్నాడు ప్రతిబుద్ధస్గా నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతూ ఉంటే మేల్కొలుపుతారు మేల్కొలుపు మేల్కొలుపు దేవుడికి కాదు మనకి అయితే ఏమవుతుందంటే ఒక సింబాలిక్ గా చెప్పిన ఆ సింబాలిజం మర్చిపోయి అలాగ దాన్నే పట్టుకుని అరిగిపోయిన గ్రామ సమితి కాక తిప్పుతూ ఉంటే నిజమే అనిపిస్తుంది అదే సత్యం అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామికి మేలుకొలుపు అయ్యా వెంకటేశ్వర స్వామికి కాదు మేలుకొలుపు నీకు మెరుకొలుపు నాకు మేలుకొలుపు వెంకటేశ్వర స్వామికి మేలుకొలుపు ఏమిటండి వెంకటేశ్వర స్వామి నిద్రపోడు ఎవరో అర్థమవుతుందానికి వెంకటేశ్వర స్వామి రండి ఇస్తారు లోపలికి రండి ఆ రండి రైజ్ అండి ఎలాగండి ఇక్కడికి వచ్చాను ఇక్కడ సీట్లో ఉన్నాను ఇక్కడ వచ్చాను ఇక్కడ సీట్ ఉన్నప్పుడు సో ప్రతిబుద్ధస్య నివర్త మేల్కొన్నవానికి అజ్ఞాన నిద్ర నుండి మేల్కొన్నవానికి ఈ అజ్ఞానము తొలగిపోవు మేల్కొలపటానికి తినవాల్సి ఉంటుంది ఒక ఒకళ్ళొచ్చి మేల్కొల్పుతారు ఎవరు మేలుకొల్పుతారండి మేల్కొన్నవాడు నేల్కొల్పుతాడు నిద్రపోతున్నవాడు ఏమైనా నేను కల్పుతాడు మేల్కొన్నవాడు మేల్కొల్పుతాడు ఆ మేల్కొల్పి వాడినే ఆచార్యుడు సో ఆచార్యుడు వాక్యం చేత నేల్కొల్పుతాడు సక్రమశీత్యమైన వాక్యన ప్రతిబుద్ధస్య నివర్త నీవు అది అయి ఉన్నావు అనే వాక్యం చేత ఈ శ్వేతకేతువుని ఆరుని మేల్కొల్తున్నాడు అది అంటే ఏంటండి ఎ సత్ జగతో మూలం ఏకమేవ అద్వితీయం తత్ వామస్ నీవు నీ గురించి ఏమనుకుంటున్నావు నేను ఫలానా ఫలానా ది స్వయం దత్ కూడా తన గురించి చాలా నిష్కర్షలను కలిగి ఉంటాడు నేను ఇది అది ఇది అది ఇది అది అనుకుంటూ ఉంటాడు ఇవన్నీ తప్పే వీటిలో ఏ ఒక్కటి చర్చ ఉండాలి అట్ ది బెస్ట్ వాటిని ఇన్సిడెంటల్ అని మీరు చెప్పొచ్చు అట్ ది బెస్ట్ ఇప్పుడు బస్సు ఎక్కినప్పుడు నేను ఇందాక మనం చేస్తాను బస్సు ఎక్కినప్పుడు ఆయన ప్యాసింజర్ అని మీరు అనుకుంటేనే బస్సు ఎక్కువ లేకపోతే ఆటో ఎక్కారంటే అది ఒక సంకల్పం ఉన్న ఖాళీ వెళ్ళిపోయి ఆటోలో కూర్చోవు సంకల్పం ఉంటుంది నేను ఆటో ఎత్తాలి సంకల్పం ఉంటుంది ఆటో ఎత్తాలనే సంకల్పానికి మూలమే ఉంటుంది నేను ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాల్సిన వాడను అని ఉంటుంది మూలంలో నేను మీద కేంద్రీతమై ఉంటుంది సర్వం కాబట్టి నేను ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయాలి ఆ లక్ష ఆ జ నియము నాకు అది నేను అది చేరుకోవాలి అనేటువంటి ఆ నేను మీద కేంద్రితమైన ఆ భోక్తృత్వము అండి కర్తృ కర్తృత్వ భోక్తృత్వాలు అక్కడికి ఒక ఫలం లభిస్తుంది అవి వెళ్ళేటువంటి కర్తము నేను సో నేనుపై కర్తృత్వ భోక్తృత్వములు కేంద్రతమై ఐ ఆమ్ దిస్ ఐఎమ్ దట్ అని నేను గురించి ఒక నిష్కర్ష ఏర్పడుతుంది ఆ నిష్కర్షకి ప్రయోజనం ఏమిటంటే దాని నుంచి ఆ నిష్కర్షం నుండి ఒక సంకల్పం వస్తుంది వాటి మీద అక్కడికి వెళ్దాము అపుడు దేహము ఆ సంకల్పానికి అనురూపంగా లేకపో కూర్చుంటుంది కాబట్టి సో ఆ నేను అనే విషయం దాని విషయంలో ప్రతివాడికి అనేకములైన కల్పనలు అనేకానేకములైన కల్పనలుంటాయి ఈ కల్పనలనన్నింటినీ తోసిపుచ్చేవి నీవు తత్వనసి నీవువేమీ కాదు నేతి నేతి ఆదేశాలు నువ్వు కాదు అది ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని దేహ దేహముతోటి తాదాత్మ్యం వల్ల ఇంద్రియములతో మనస్సుతోటి వలన వ్యక్తి తన గురించి తాను అనేకానేకములైన కల్పనలను చేసి కూర్చుంటాడే వాటన్నిటినీ కూడా నిషేధ నిషేధించి నీవు తత్ త్వం అసి అదంటే ఏమిటి చూడండి మన చుట్టూ ఓ జగత్తున్నది ఆకాశము వాయువు అగ్ని ఇలా పంచభూత పంచభూతములతో నిర్మాణమైన జగత్తుంది ఈ జగత్తునకు మూలమయ్యది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అంటే సత్ జగత్ మూలం జగత్తులో మనకి నానాత్మ అనుభవానికి వస్తూ ఉంటుంది జగత్తు గురించి మీరు దాన్ని యూ కెన్ డిస్టిమిట్ ఎ సర్కెన్ బేసిక్ కేటగిరీస్ జగత్తు అంటే అది ఫినామినా ఫినామినా రూపంగా ఉంటుంది ఎప్పుడు కూడా నిరంతర పరివర్తనశీలంగా ఉంటుంది ఎప్పుడు మారుతూ ఉంటుంది జగత్తులో అంతర్భాగమైన దేహము ఇంద్రియాలు అంటే మనస్సు అంటే మన చుట్టూ ఉన్నటువంటి పంచభూతములు అంటే వాతావరణం ఎవ్రీథింగ్ కంటిన్యూస్లీ చేంజింగ్ దాని లక్షణం అది అది జగత్ గది జగత్ ఆ పేర అందు గురించే వచ్చింది దానికి అదే ఒక లక్షణం జగత్తు నిరంతర పరివర్తన శీలం జగత్తు యొక్క రెండో లక్షణం ఏమిటంటే నానాత్మం అనేకత్వం జగత్తు యొక్క ఎందుకంటే జగత్తు అనేది ఇట్ ఈ సీన్ ఆన్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ స్పేస్ టైం స్పేస్ టైం ఫ్యాబ్రిక్ మీద మనం దాన్ని దర్శిస్తాం అంటే మీరు సినిమా చూశారనుకోండి ఒక తెర కూడా ఆ తెరని అధిష్టానంగా తెచ్చుకుని సబ్స్టాటం గా మీరు సినిమా చూస్తారు అలాగే మీరు జగత్తుని చూసుకున్నారు అంటే అఫ్ కోర్స్ మనస్సులోనే చూస్తారనుకోండి ఎవరికింగ్ ఫీల్ ఉంది ఇంది స్పేస్ ఆఫ్ మైండ్ ఓన్లీ బట్ అయినా కూడా దానికి ఒక అధిష్టానం ఒకటి ఉంటుంది దానికి ఒక ఫ్యాబ్రిక్ ఒకటి ఉంటుంది ఆ ఫ్యాబ్రిక్ ఇప్పుడు బొమ్మ చిత్రకారులు బొమ్మ వేస్తాడు బొమ్మ తీయాలంటే క్యాన్వాస్ ఉండాలి క్యాన్వాస్ లేకుండా బొమ్మ ఎలా కొంతమంది బాడీని క్యాన్వాస్ లో తీసి బొమ్మలు ఇది ఆత్మ అంటే ఎవరన్నా షార్ట్స్ వేస్తూ వస్తుంది వాడు నిలబడతాడు అక్కడ నిలబడతాడు కూర్చుంటాడు వాడు స్నానం చేసేస్తాడు వాడు వంటి మీద డ్రై చేసి దానికేమో పెయింట్ చేసి దాని మీద వాడు బాడు వీడి క్యాడ్వాస్ ఇది వార్త సాధం వాట్ ఎవర్ సో మొత్తానికి ఈ మీద క్యాన్వాస్ క్యాన్వాస్ ఉన్నప్పుడు మీరేమో దాని మీద బొమ్మ గీగలు ఆ బొమ్మలో అనేక అంశాలు ఉంటాయి చిత్రంలో ఒక నది ఉంటుంది చెట్టు ఉంటుంది ఈ నదికి ఇవల ఆవల తీరం ఉంటుంది ఈవల తీరం ఉంటుంది అక్కడ కొండ ఉంటుంది కొండవరకాల సూర్యోదయం ఇవన్నీ ఉంటాయి చిత్రంలో ఎంటైర్ వెరైటీ ఉంటుంది అయితే ఆల్ దిస్ వెరైటీ మనం చూస్తాం కానీ మనం ఏం చేస్తామంటే అందులో త్రీ డైమెన్షనల్ గా కూడా చూస్తాం త్రీ డైమెన్షనల్ గా చూసామంటే మనకి స్పేస్ కూడా ఉంది కదా టైం అలాగే ఉంటుంది సో అదిగే సూర్యుడు వహిస్తున్నాడు అని కనపడిందంటే టైం సెన్స్ కూడా ఉంటుంది ఎనివే ఆ పిక్చర్ మీరు చూస్తున్నప్పుడు వీ ఇగ్నోర్ ది టెన్ టు ఇగ్నోర్ ది ది బ్యాక్ గ్రౌండ్ క్యాన్వాస్ ఆ క్యాన్వాస్ ని మనకి పిక్చర్ కనపడుతుంది క్యాన్వాస్ లేకుంటే పిక్చర్ ఏమి కడుగు పేక కదండి ఒకళ్ళు ఒకళ్ళు కడుగులాగేసి ఇంకొక లాగేస్తే ఇంకరే ఉంటుందండి కాబట్టి క్యాన్వాస్ ఉండాలి అలాగే మనం జగత్తును చూస్తున్నాము వాట్ ఈస్ ది క్యాన్వాస్ అన్ విచ్ దిస్ వరల్డ్ యాజ్ అన్ అపిరెన్స్ ఈస్ ది వాట్ ఈస్ ది క్యాన్వాస్ అంటే స్పేస్ టైమ్ ఈస్ ది క్యాన్వాస్ స్పేస్ టైం క్యాన్వాస్ లో మేము జగత్తును చూస్తాం అయితే స్పేస్ టైమ్ టైం అన్నది It accounts for change, and the space accounts for the variety, the division. Adhi space-time. Meek space-lande nānatma undada, time-lande change undada, time-lande and time-sense-lande an-arthaun. Space-sense-lande kundada meek nānatma undada, space-sense undada. Space it is dhatamu, it is patamu, anilaga, it is godai, maruhati, anilaga kushtun la pudu, space-sense undada. ఆ స్పేస్ మనస్సులో ఫిక్స్ అయిపోయి ఉంటుంది కనుక స్పేస్ టైం ఫ్యాబ్రిక్ మీద స్పేస్ టైం క్యాన్వాస్ లో ఫోర్ డైమెన్షన్స్ అన్న స్పేస్ ఈజ్ త్రీ డైమెన్షన్స్ టైం వన్ సో ఈ ఫోర్ డైమెన్షనల్ బ్యాక్గ్రౌండ్ లో మనం నానాత్మాన్ని చూస్తాము ఆ నిరంతర పరివర్తనశీలమైన జగత్తుని చూస్తాము ఇది మనం చూసేది ఈ చూసేది దానికి మూలవదన ఉందా Is, is it is it independent and self contained or does it signify something as its cause another question when we more on onala when we put it independent and self contained na you are looking at the eye you are looking at the form so the eye has the power to see now the power to see which is it independent and self contained faculty of the eye or ఇట్ డ్రాఫిక్స్ పవర్ ఆఫ్ విజన్ ఫ్రమ్ హెల్త్ వే అన్నది ప్రశ్న మీకే మీకేమంత వస్తుంది కొంచెం స్థూలంగా చూసినట్లయితే కన్ను చూస్తుంది సో వీడికి కన్ను పోయిందనుకోండి ఇంకొకటి కన్ను చచ్చిపోయిన వాడి కన్ను లేకపోతే యాక్సిడెంట్లో ఏదో మరణించిన కన్ను తీసుకొచ్చి వీళ్ళు పెట్టేస్తే కన్ను చూస్తుంది కాబట్టి చూసేస్తాడు ఇది ఉంటే స్థూల బుద్ధి గ్రోస్ థింకింగ్ దాంట్లో ఏం గ్రోసరీస్ కొనుక్కుని మనకొస్తుంది పరిస్థితి ఏంటి పనికిరాదు సూక్ష్మ బుద్ధి ఏంటంటే చూసేది కన్ను కాదు చిక్షుః్యదృష్టి ఒకటి ఉంది ఆ నిత్యదృష్టికి ఈ అనిత్య దృష్టి జతబడితే చూస్తుంది లేదంటే దీన్ని చూసి శక్తి లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ ఫ్యాకల్టీ ఇట్ ఈస్ నాట్ ఎ సెల్ఫ్ కంట్రోల్డ్ ఫ్యాకల్టీ ఇట్ డ్రాస్ ఇట్స్ పవర్ ఆఫ్ విజన్ ఫ్రెమెల్స్ వేర్ అలాగే ఈ జగత్తు యొక్క మూలమే వాటి ఆఫ్ దిస్ యూనివర్స్ స్పేస్ టైం అండర్ ద వెరైటీ పంచభూతం పంచని మీరు అన్నారంటే స్పేస్ ఉంటేదా పంచని అంటారు లేకపోతే ఎక్కడ పుట్టుతున్నాయి ఈ పంచభూతములు భూత భౌతిక జగత్ భూతముల యొక్క సమావేశం చేత భౌతిక పదార్థం ఈ జగత్ దీని మూలంలో ఏమున్నది సత్ మనం చూసాము ఈ సత్ ఉన్నది ఆ సత్ ఏ సత్ దట్ ఈస్ ది అంటే ది ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ ఈజ్ మై సెల్ఫ్ అంటే ఏదన్నమాట మీరు జగత్కే చూస్తారు వట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్ మిస్టరీ అంటే మనకి తెలియకుండా ఉన్నటువంటి మూలస్థానం మూలము దట్ ఈస్ ది మిస్టరీ అది ఏమిటి తర్వాత నువర్శాను నేను వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ అయామ్ నేను అనే దాని యొక్క మిస్టరీ మూలమేమి అని కనుక మీరు చూసినట్లయితే ఇది చూసేప్పుడు ఎలా అనిపిస్తుందంటే బయట ఉన్నదాని మిస్టరీని తెలుసుకునే ప్రయత్నం చేసి వాడు సైంటిస్ట్ అనొచ్చు ఈ నేను యొక్క మిస్టరీ తెలుసుకునే వాడు ప్రయత్నం చేసి వాడిని ఫిలాసఫర్ అనొచ్చు సో ఈ సైంటిస్ట్ కి వాడు వాడు సత్యాన్ని వాడు అన్వేషించి వాడు పనుగలినప్పుడు వాడికో సత్యం జరుగుతుంది ఈ ఫిలాసఫర్కి ఇంకో సత్యం జరుగుతుంది ఇప్పుడు ఇది రెండు సత్యాలా ఒక సత్యమా అంటే రెండు సత్యాలు ఎన్నడూ రెండు సత్యాలు ఎన్న ఎన్నడూ ఉండవు సత్యశ సత్యం సత్య సత్యానికి ద్వే సత్యే ఉండవు ద్వే సత్యే ఉండవు ద్వే రూపే ఉంటాయి మూర్త మూర్త బ్రాహ్మణో అని బ్రహ్దారం మీద వస్తుంది బ్రహ్మణో ద్వే రూపే మూర్తం చ మూర్తం చే రూపే ఉంటాయి తెప్పిస్తే ద్వే స్వరూపే ఉండదు బంగారానికి రెండు రూపాలు ఉంటాయి కానీ రెండు స్వరూపాలు ఉండవు బంగారము అటామిక్ నెందర ఎంత నడిగారు అటామిక్ వెయిట్ ఎంత నడిగారు అనుకోండి రెండు నందర్లు చెప్పరు నెక్లెస్ లో బంగారం అటామిక్ వెయిట్ ఒకటి కంకణంలో ఉండే బంగారం ఇంకోటి ఉండదు ఏదో ఒక్కటే ఉంటుంది మీకు తెలుసో తెలియకో ఏదో ఒక్కటే ఉంటుంది రూపాలు రెండైన కన్నా రెండు వందలు ఉన్నట్టే రెండున్నాయంటే రెండు వందలు ఉన్నట్టే ద్వైతం అంటే రెండని కాదు ద్వైతం అంటే నానాత్వం అని అర్థం వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అంటే మరి టూ ప్లస్ వన్ త్రీ అవ్వడం బట్ కంటిన్యూస్ అంటా కనుక సో ఇస్రా సఫర్ వాట్ ఆర్ మై అధ్యాత్మంలో వాడు అన్వేషించి ఏ సత్యాన్ని దర్శిస్తాడో ఆ అలాగే సైంటిస్టులు అధిభూతంలో అన్వేషించి ఏ సత్యాన్ని దర్శిస్తారో భక్తులు అధి దైవముగా ఏ సత్యాన్ని భావనాత్మకంగా అన్వేషిస్తూ ఉంటారో ఆరాధించటం అంటే అన్వేషించతున్నాయి ఈ సత్యము అదొక్కటి సో ద రియాలిటీ ఆఫ్ ది ఇండివిజువల్ ద రియాలిటీ ఆఫ్ ది జగత్ అండ్ ద రియాలిటీ ఆఫ్ ది గాడ్ ఇదర్ ఆల్ వన్ దేర్ ఫోర్ ఎప్పుడు కూడా వన్ అంటే అది మీకంటే భిన్నంగా ఉండటానికి వీరిలో చూడండి ఎవ్రీథింగ్ వ్యక్తి యొక్క స్వరూపం మీద కేంద్రీతమై ఉంటుంది ఇప్పుడు నేను మీకు కర్మ చేయడం చెప్పాను సపోజ్ పూజ చేయమన్నా ఈ పూజ చేయమంటే ఆ పూజ యొక్క అంతిమ పర్యవసానం ఎక్కడ ఉంటుంది దేవుల్లో ఉంటుందా మీలో ఉంటుందా మీలో ఉంటుంది నాట్ ఇన్ గాడ్ గాడ్ లో పర్యవస్థానం అవుతుంది పదహారు ఉపచారాలు చేస్తారు పదహారు ఉపచారాలు దేవుల్లోకి పర్యవశ పర్యవసానాన్ని చెందుతాయి త్రూ గాడ్ మీలోకి పర్యవస్థానం చెందుతారు అల్టిమేట్ గా ఈ పూజను నేను తృప్తిగా చేసుకున్నాను అనేటువంటి ఒక కృతార్థ భావన మీలోనే పర్యవస్థానం చెందుతుంది మీరు గాడ్ అని అన్నా కూడా గాడ్ బయట ఉండడం మీలోనే పర్యవస్థానం చెంది ఉంటాడు కాబట్టి జ్ఞానం కూడా ఘ్యాష్ టు కల్మినేట్ ఇన్ యు లేకపోతే మీలో కల్మినేట్ కానీ ఏమున్నా ఉపయోగం లేదు మీరు వేరేవాడు ఉంటాడు వాడికి మీరు దానం చేస్తారు ఎందుకు దానం చేస్తారు పూజ స్థూలంగా ఏమనిపిస్తుందంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం దానం చేసాము అవునట్టు వాడికి వాడికి ఉపకారం చేయడం కోసం మీరు వాడికి ఏమో ఉపకారం చేయట్లేదు వాస్తవంలో మీకు మీరు ఉపకారం చేసుకుంటున్నారు రూటల్లా అనిపిస్తుంది భూమ్రా అని పూర్తిగా రూటల్లా అనిపి వాడికి ఉపకారం చేయడం ద్వారా మీకు మీరు ఉపకారం చేసుకుంటున్నారు ఎందువల్ల నేను అడిగాను ఎందుకు దానం చేసేవని అడిగాను రూపాయి ఇచ్చాడు ఎందుకు ఇచ్చామంటే ఐ సీల్ రెచ్చే అండ్ ఐ సీహిమ్ అని దాని ఎగిరే రూపి ఐ సీల్ కంఫర్టబుల్ అట్లీస్ట్ లెస్ రెచ్చే అంచేతనే పేదవాళ్ళు కూడా ఈ ముష్టి ముష్టి చూడండి వాళ్ళు మనలో ఉండే ఆ రిచిడ్ ఫీలింగ్ ని బయటికి తీసుకురావండి అప్పుడే మనం వాడికి రూపాయ రెండు రూపాయలు ఇస్తాం వాడు ప్రాంట్ వచ్చి అయ్యా నాకు ఆకలిగా ఉంది ఐ హంగ్రీ నాకేదన్నా నా దగ్గర డబ్బులు లేవో ఉంది మీరు ఏదైనా నాకు ఇవ్వగలుగుతారా అని అడిగితే చెప్పొచ్చా పెద్ద మనిషి అని మనం తోసేస్తాం వాడొచ్చి మనలో ఉన్నటువంటి ఆ రిచెడ్నెస్ ను తగ్గి తీసుకురాదు వాడి పక్క మీద కొట్టేసుకుంటూ ఏదో వాడు కొంత వేషం వేసి హీ షుడ్ మేక్ అస్ ఫీల్ అట్టలో అన్కంఫర్టబుల్ మనం కార్ లో కూర్చుని ఉంటాం హీ మేక్స్ అస్ ఫీల్ వెరీ బ్యాడ్ రీయల్ ఎందుకంటే మనం అప్పుడే బ్రేక్ఫాస్ట్ అది చేసొచ్చాం కంపెనీ ఉంది కార్లో ఎయిర్ కండిషన్ కూర్చుని ఉన్నాము వీ హ్ మేడ్ ఇట్ ఇన్ ఎట్ ఇయర్ పొజిషన్ అండ్ వాడేమో చాలా రిచెడ్ కండిషన్ లో వాడు అక్కడ ఫీల్ వెరీ బ్యాడ్ అమౌంట్ ఎందుకో తెలుసిన దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే మనకి తెలియకుండానే వాడు మన ఆత్మరూపుడే ఉన్నాడు మీరు వాడిని చూశారనేప్పటికీ వాడు ఆల్రెడీ హీజ్ మేడెడ్ ఇన్ టు ది స్పేస్ ఆఫ్ యువర్ కాన్షియస్నెస్ ఎవరితో చూస్తారండి మీరు వ్యటీరామేది పడకుండా చూస్తారా అన్ని వ్యటీరాధి పడిందంటే మైండ్లో పడింది మైండ్లో పడిందంటే చైతన్యంలో ప్రకాశం అయిపోయింది అది మీరు నీలో ఆత్మరూపుడు అయిపోయాడు వాడు ఆల్రెడీ తర్వాత ఒక వాల్యూ ఇష్టం ఒకటి ఉంది ఎక్కడ ఉంటుంది ఆత్మయందు కేంద్రితమైన వాల్యూ ఇష్టం ఒకటి ఉంటుంది ఈ బొమ్మ ఆ వాల్యూజ్ సిస్టమ్ అనేది కుదిపేస్తుంది దాంతో యూ ఫీల్ రిసెంట్ ఆ రిసెట్ నుంచి బయటపడడం కోసం వాడు ఒక రూపాయి ఇస్తాం వాడు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి కూడా రైల్లో భోజనం చేసేప్పుడు రైలు ఆగి ఉండగా భోజనం చేయడం ఎందుకంటే ఆగిరి ఉండగా మీరు భోజనం మొదలు పెడితే అయాని ఒక వచ్చేటంటే ఇంకా భోజనం చేయడం కష్టం కాబట్టి బయలుదేరేసిన తర్వాత వాతావరణం శుద్ధమని తర్వాత సో ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ కల్మినేట్స్ ఇన్ యూ తత్వమసి ఎందుకంటే తత్వమశీని ఇంతకుముందు మనం చేశాము అది వాక్యంలో తు క్వంసని ఉన్నా వాస్తవంలో త్వం తత్ అసి దాని అన్వయం అలాగా అది అక్కడ ఉద్దేశ్యము విధేయము రెండు ఉంటాయి తత్ త్వం అసిలో తత్తుని ఉద్దేశ్యంగా పెట్టుకుని త్వముని విధిస్తున్నారా లేక త్వముని ఉద్దేశ్యంగా పెట్టుకుని తత్తుని విధిస్తున్నారా అని మనకి సందేహం రావచ్చు ఎందుకంటే అది రెండు ప్రథమాసక్తులునే ఉన్నాయి తత్ త్వం రెండు ప్రథమాసక్తులు ఉండబట్టి ఆ సందేహం రావచ్చు ఆ సందేహం వచ్చినప్పుడు మీరు క్రియను చూసుకోవాలి తత్తు కనుక ఉద్దేశ్యమైతే తత్ త్వం అస్థి అని ఉండేది కానీ త్వముద్దేశ్యం అసి కాబట్టి కర్తత్వం కర్తర్థము కదా క్రియక అర్థం కర్త సో అసి అనే అర్థం కర్త కర్త అర్థంలో ధాతు ప్రయోగింపడే కర్తృ ప్రయోగ కర్తరి ప్రయోగం కదండది కర్తరి ప్రయోగం అసి సో కర్తరి ప్రయోగంలో ధాతువు యొక్క అర్థం కర్త అవుతుంది కర్షతి అని ఉందనుకోండి కసిటీ అంటే వండుతున్నాడు ఆ వండుతున్నాడు చేత నిర్దేశింపబడే రామహానికి కర్త అవుతాడు అసి చేత నిర్దేశింపబడే కర్త అవుతుంది సో ఇప్పుడు అసి చేత ఏది నిర్దేశింపబడుతుంది స్వం నిర్దేశింపబడుతుంది అప్పుడు స్వం తత్ అది అయి ఉన్నావు అయితే వాక్య రచనలో A gumbling of words unto the Samashkriptan loo, Pagāla aftar unna parava lego. Rāmaḥā rāvanam avadhīrtan unna, Rāvanam rāmaḥā avadhīrtan unna, Avadhīrt, Rāmo, Rāvanam manunna, Yallā nīrtekti ngā, then arthan marabha. Vipakti nubatti, nidde, khachatanga unta, in English no marabha tī. Rāmaḥ tindh, rāvanam nunna, nukon nejāna charega shana, to arabha. Then allāga āvarasana maintained the house. And this sequence becomes important for syntax, not in Sanskrit. సాంస్కృతిక పాత్ర ఉంటుంది కనుక కాబట్టి తత్వమసి అని బోధించి ఇత్యమైన వాక్యను ప్రతిబుద్ధస్సు నివర్త ఆ వాక్యం చేత వీడు మేరకాంచినప్పుడు ఆ పైన చెప్పిన మూడు అంశాలు ఉన్నాయి అవి తొలగిపోతాయి ఒకటి నేను కర్తను రెండు నేను భోక్తను మీరు ఈ కర్మలను చేయుట ద్వారా నేను కృతార్థుడను అభుజును ఎందుకంటే మనిషి అలా ఆలోచిస్తాడు మనిషి ఎలా ఉంటాడంటే చూడండి సత్వగుణము రజోగుణము తమోగుణము అని ఉంటుంది వీడు మనస్సు సత్వగుణ ప్రధానంగా ఉండదు రజోగుణ తమోగుణ ప్రధానంగా ఉంటుంది తమోగుణ ప్రధానంగా ఉండడం చేత జడమైన దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు రజోగుణ ప్రధానంగా ఉండడం చేత దేహము ఇంద్రియములు కాళ్ళు చేతులు మొదలైన కర్ణేంద్రియములతో వీడు తాదాత్మ్యాన్ని చెంది కర్ణేంద్రియ తాదాత్మ్యం చేత నేను కర్తను అని అనుకుంటాను కాబట్టి కాబట్టి మనిషి యొక్క మొత్తం జీవిత విధానమంతా కూడా జీవితమంతా కూడా నేను కర్తను అనే ఒక ధోరణిగా వీడు నేను కర్తను నేను భోక్తను వీడు హీ లైఫ్ లైక్ దాట్ అండ్ హీ యాంగ్స్ లైఫ్ లైక్ దాట్ ఈ విధంగా తన ఎందు కర్తృత్వ భోక్తృత్వములను ఆరోపించుకుని వీడు ఉన్నంత కాలము వీడికి ఆత్మస్వరూపం సుతరానూ తెలియలేదని అర్థం కనుక సత్వగుణం అంటే అయితే సత్వగుణము అంటే సాక్షి సాక్షి స్థితికి సత్వగుణము ఉంట యు జస్ట్ నో యు నో యూ డినాట్ డూ యూ డినాట్ బికమ్ ఎనీ ఎనీ ఇన్సెన్షియెంట్ ఆబ్జెక్ట్ లైక్ బాడీ యూ జస్ట్ నో చుట్టూ జగత్తు ఐ నో జగత్తులో చేంజెస్ వస్తూ ఐ నో దేహము అన్నది నేను తప్పది అది జడమది జడమైన దేహంతో వీటి తాగాత్మ్యానికి ఏంటంటే తమో గుణంలో బతుకుతున్నా అర్థం ఐనో మా ఇంద్రియములు ఉన్నాయి ఐ నో ఐఎమ్ ఐఎమ్ ది విట్నెసింగ్ అవేర్నెస్ విత్ రిఫరెన్స్ టు ది సెన్స్ ఆర్గన్స్ అండ్ ఆర్గన్స్ ఆఫ్ అండ్ వాటిల్లో వచ్చేటువంటి ఫంక్షన్స్ అన్నిటికీ కూడా ఐనో కాబట్టి కన్ను నేను చూసుకున్నాను తప్పు కన్ను చూచుతున్నది ఐ నో As the eyes see, I hear, as the ears see. I see, I know, as the ears hear. This is sattva guna. Sattva guna-mulo, Danyi Tanushasuna-mulo, that is sattva guna. That is a sattva guna-mulo. That is a sattva guna-mulo. Kani manishi is sattva guna-prasana-ga unda-du. Raje guna-prasana-ga unda-du. Tamo guna-prasana-ga unda-du. నేను కర్తను నేను భోక్తను అనే ఒక అజ్ఞానంలో జీవిస్తూ ఉండగా అప్పుడు ఈ బోధ వాడికి చేయబడుతుంది చేయబడితే అప్పుడు వాడు నేలకాంపుతాడు ప్రతిబుద్ధస్సు నివర్తక అప్పుడు ఏమవుతుందంటే ఈ జ్ఞానము వలన ఆ జ్ఞానము నివృత్తమైపోతుంది తొలగిపోతుంది కానీ ఎందుకు తొలగిపోవాలి అది కూడా విజ్ఞానం అని కదా నేను కర్తను నేను భోక్తను ఈ కర్మలను చేస్తే నేను ప్రార్థుడనవుతాను అనే విజ్ఞానము వీడికి ఇప్పుడు తత్వమశీత అహం బ్రహ్మాస్మ అనే విజ్ఞానం కలిగింది పోనీ ఈ రెండు విజ్ఞానాలే ఉంటాయి ఇప్పుడు ఎన్నే మ్యాథమెటిక్స్ చేసాడండి తర్వాత ఎన్నే సోషియాలజీ కూడా చేశాడు ఆ డిగ్రీతో పాటు ఈ డిగ్రీ కూడా రెండు ఫోటో కట్టించి పెట్టుకోవచ్చు ఒక డిగ్రీ వస్తే రెండో డిగ్రీ చింతిశాపారేయాలి రెండూ ఉంటాయి కదా అలాగే ఖర్చుత్వంతో పాటుగా జ్ఞానం కూడా ఉంటుంది ఉండని అని ఇది సముచ్ఛయవాదము అంటే వర్క్ అలా రెండూ ఉండవు ఎందుకంటే ఈ రెండింటికి విరోధము ఉన్నది విరోధ నివర్త ఈ జ్ఞానం వచ్చి ఆ జ్ఞానాన్ని దొసికుంది తొలగించి వేస్తుంది సూర్యుడు ఉదయించాక ఇంకా చేతటి తత్సానితో చుట్టుపక్కల ఉంటుందా ఉండదు ఎందుకంటే విరోధ ఈ జ్ఞానము ఆ జ్ఞానానికి విరుద్ధము కనుక విరోధి దాన్ని